ేతా శ్రీనా పటే నమ సాశివసనారా శంకరాచార్యమ్యమాచార్యపరంపరా ం భద్రంకేష్మదేవాద్రం పశ్యేమాక్షైరంగ్యైస్తువాంస స్నేహేమేమహిం జాయు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా దుష్గా స్క్షోరిష్టమై శినో బృహస్పతి ఓం శాంతి శాంతి శాంతి హేతోరాది ఫలం ఆదిర్హేతు ఫల కథంతైరుప సో ఇది ఆది అనాది అన ఎనాలసిస్ ఆది అంటే బిగినింగ్ బిగినింగ్ అంటే కారణమే వాట్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ది పార్ట్ ట్లే కాజ్ నుంచే బిగిన్ అవుతుంది కదా బిగినింగ్ అంటే పుట్టడమే కదా కాజ్ నుంచి ఎఫెక్ట్ పుడుతుంది కాబట్టి ద బిగినింగ్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఈజ్ ఆల్వేస్ ద కాజ్ సో ఈ విధంగా ఆది కాజ్ తెలిసిందనుకోండి అదిగో కాజ్ అంటారు అంటే ఆది కాజు మీకు అర్థం కాలేదనుకోండి అనాది బిగినింగ్లెస్ అనాది అనిస్తే కాజ్ ఈజ్ అనాది ఏదైనా ఒక అనాది సో మొదటి శరీరము కర్మ నుంచి పుట్టిందా అంటే మొదటి శరీరం ఏమి ఉండదు అనాది రొటీన్ ఆర్గ్యుమెంట్స్ అవి మొదటి కర్మ ఏది మొదటి కర్మ ఏమి ఉండదు అనాది హౌ వడ్ యూ మీన్ బై అనాది అంటే అనాది అంటే మొదటి శరీరం అనాది కదా అంటే ఆది లేనిది మరి ఇప్పుడు శరీరానికి మాత్రం ఆది ఎక్కడి నుంచి వస్తుంది మొదటి కర్మ అనాది అయినప్పుడు ఇప్పటి కర్మగా అనా ఆది ఎక్కడి నుంచి వస్తుంది సో ఈ ఆది అనాది అనాలసిస్ దీన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ విషయం ఏమిటంటే రెలిబియన్ వెర్సెస్ స్పిరిచువాలిటీ అని రెండు ఉంటాయి కర్మా ఉపాసన రెండే కర్మా ఉపాసన ఒక లెవెల్లో ఉంటుంది తర్వాత జ్ఞానము అనేది ఇంకో అంశంలో ఉంటుంది కర్మా ఉపాసన అంశంలో ఎలా చెప్తారు ఈ దేహము పూర్వకర్మ నుంచి పుట్టింది ఈ దేహము పూర్వకర్మ నుంచి పుట్టిందంటే కర్మ కారణము దేహము కార్యము అని మీద అనీలోపులో మళ్ళీ తిరగబడుతుంది ఈ దేహము కారణమవుతుంది మళ్ళీ కర్మ కార్యమవుతుంది ఎక్కడ వ్యవస్థ లేదు అంటే ఒక శాంక్ష్యుటీ లేదు ఇప్పుడు ఏదైనా మీరు ఒక మాట చెప్పారంటే మీరు ఇలా చెప్పడం పూర్తి కాకుండానే అది తిరగబడితే అది ఏమీ అది సందర్భంగా ఉండదు ఇప్పుడు ఆయన చాలా సత్యము పలుకువాడు అని మీరు చెప్పడం పూర్తి కాకముందే ఆయన అసత్యం పలికాడు అనుకోండి అది ఏమి కై వాట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ అలాగే దేహము కార్యము కర్మ కారణము అని మీరు అని ఊపిరి తీసుకుని ఈ లోపల దేహము కారణమయ్యే కర్మ కార్యమై చాలా అవ్యవస్థితంగా ఉంటాయి అయితే అనాది అనేస్తారు అనాది అనేస్తే ఆ మోడల్ నిలబడుతుంది ఆ మోడల్ని నిలబెట్టడం ఎందుకు అంటే ఆ మోడల్ పరమసత్యము అనే అభిప్రాయం కాదు వీడు తప్పు పని చేయకుండా ఉంటాడు మంచి పని చేస్తాడనే ఉద్దేశంతో ఆ మోడల్ నిలబెడతారు పని చేసే కర్తయ్యి ఉండి పని చేసేవాడు మంచి పని చేయాలి ఆత్మ అని వాడికి చెప్తే అర్థం కాదు ఆత్మకర్త అని తెలియటానికి చాలా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళాల్సి ఉంటుంది ఈ లోపల వాడు కర్మలను చేస్తూ ఉంటాడు కర్తగా ఉండి కర్మలను చేస్తూ ఉంటాడు వాడికి మంచి పనులు చేసేటువంటి ఒక మోడల్ ఇవ్వాలి అందుకోసం ఈ మోడల్ ఇచ్చారు అంతేగాని ఈ మోడలే ఫైనల్ అని కాదు దీన్ని గుడజిఫికాన్యాయము అంటారు అంటే మిరియాల కషాయం తాగించటం కోసం బెలముక్కను చూపిస్తారు అలాగా ఇగో నువ్వు బిర్యాల కషాయం తాగేస్తే ఈ బెలముక్క నీకు ఇచ్చేస్తాం అంటే వాడు మిర్యాల కషాయం తాగేస్తాడా పిల్లాడు త్రాగేసి బెల్లముక్కు కోసం జేయోచితాడు నీకు జ్వరంగా ఉందమ్మా జ్వరం తగ్గాక ఇస్తానులే బెల్లముక్క అని లోపల పెట్టేస్తాడు అది మళ్ళీ ఇవ్వరు అలా ఇచ్చేరు సో అది గుడజిఫ్విగా అన్యాయము అంటారు అదేవిధంగా ఈ కర్మ దేహము కర్మ కారణము దేహము కార్యము అని ఒక ఒకటి పెట్టి అనే ఒక కార్యకారణ భావాన్ని ఒక దాన్ని పెట్టి వీడు సత్కార్యాలను చేస్తాడని అభిప్రాయం అదే ఫైనల్ అనే అనుకోకూడదు ఎందుకంటే సాధారణంగా మనం జీవితంలో ఎల్లవేళలా కారణకార్యభావాన్ని పట్టుకుని రేలాడుతూ ఉంటాం అదే ఒక పెద్ద బంధం అయిపోతుంది పెద్ద బంధం అవుతుంది ఇప్పుడు దుఃఖం కలిగిందనుకోండి దుఃఖం కలిగింది అంటే వీడు దుఃఖానికి హేతువేవితే వెతుకుతాడు బయట ఎలా ఈ దుఃఖానికి హేతువని బయట ఏదో హేతువు కనపడుతుంది సో ఆ హేతువును పట్టుకుంటాడు ఇగో ఈ హేతువు కారణంగా నాకు దుఃఖం కలిగింది అంటాడు సో వాడికి బయట ఈ కారణకార్యభావం అనే ఒక బంధంలో ఇరుక్కుని బయట కారణాలను వెతుకుతూ ఉన్నంతసేపు వాడు ఆ బంధంలో కొనసాగిపోతాడు అలా కాకుండా దుఃఖం కలిగిందనుకోండి ఈ దుఃఖానికి హేతువేమి అంటే నా హృదయంలో జ్ఞానం ఉండాల్సిన చోట అజ్ఞానం ఉండబట్టి నా స్వరూపం గురించి నాకు ఒక తప్పుడు అభిప్రాయం నెలకొని ఉండబట్టి నేను దుఃఖపడుతున్నాను నేను దుఃఖపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కేవలం అజ్ఞానం చేత మాత్రమే నేను దుఃఖిస్తున్నాను అని వాడు తెలుసుకున్నాడు అనుకోండి వాడు ముక్తుడైపోతుంది ఆ దుఃఖం నుంచి విముక్తి పొందేస్తుంది ఇదుకం సెలబ్రేటెడ్ కానీ వాడు ఆ పనిచేయడు వాడు ఏం చేస్తుంది దానివైన అజ్ఞానం అంటారు ఈ దుఃఖం కలిగి ఉంది దీనికి బాహ్యమునందు కారణాలను వెతుకుతాడు లేకపోతే దుఃఖం కలిగింది కదా ఈ దుఃఖానికి ప్రారబ్ధ కర్మ కారణం అంటాడు ఈ ప్రారబ్ధ కర్మ ఎక్కడి నుంచి వచ్చింది కదా అంటే పూర్వజన్మ నుంచి వచ్చిందంటాడు ఏదేదో చెప్పుకుంటూ పోతాడు ఈ దేహమే నేను అంటాడు ఈ దేహము నేను కాదని తెలుసుకోడు ఈ దేహము నేను ఇది మనుష్య దేహము దీనికి కారణమేమి పూర్వకర్మ మరి ఆ పూర్వకర్మకి కారణమేమి పూర్వదేహము అని ఇలాగా ఒక సైకిల్ని నిర్మించుకుని ఆ సైకిల్లో గుడు గుడు గుంసం తిరుగుతూ ఉంటాడంటే అక్కడే తిరుగుతూ ఉంటాడు దాని నుంచి బయటపడ్డాం దాని నుంచి బయటపడాలంటే ఈ చిన్నపిల్లలు అలాగా తిరిగేస్తూ ఉంటారు వాడు ఆగలేడు మీరు వెళ్ళి బలవంతంగా పట్టుకుని ఒక దెబ్బ కొడితే కానీ ఆ పిల్లడు ఆగడం ఆగకపోతే దెబ్బ కొడితే అప్పుడు వాడు సమానించుకుని నిలబడతాడు మీరు ఆ పని చేయలేదనుకోండి వాడు కళ్ళు పడిపోతాడు ఆ చిన్న అన్నం కక్కుకుంటాడు మనిషి మూర్ఖులు పీపుల్ ఆర్ నట్స్ ఐ డెల్ చే కాబట్టి వాడికి కొంచెం ముత్తిగా వేసినట్టు వేసి చెప్పాలి ఈ కారణకావ్య భావం అనేది కేవలము మనస్సులో మాత్రమే ఉన్నది బయట ఏమీ లేదు మనస్సులోనే ఉంది మనస్సులో స్మృతి మెమొరీ ఉంటుంది ఆ మెమొరీ ఏం చేస్తుందంటే ఇంతకుముందు నేను చెప్పాను ఒకటే మళ్ళీ చిన్న రీక్యాప్ ఆ మెమొరీ ఏం చేస్తుందంటే కంటిన్యూవిటీ అనే ఒక భ్రమని కలిగిస్తుంది కంటిన్యూటీ ఇట్ సెల్ఫ్ రీజన్ ఇల్యూషన్ కంటిన్యూటీలోనే మీకు కారణకార్యభావం ఉంటుంది కంటిన్యూటీ అనే భ్రమని కలిగించి లేదైతే ఇలా కంఫర్టబుల్గా కూర్చోండి అలా కూర్చోండి సో మీకు ఆ విధంగా మనస్సును బంధిస్తుంది తర్వాత దీనికి రెండు ఉపాయాలు చెప్పారు ఈ కారణ కార్యభావము అనే బంధము దాంట్లో టైం అనేది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది టైం కాజాలిటీ స్పేస్ ఇది మూడు బంధాలు ఇవి మనిషి మూడు గోడల గదిలో బంధింపబడి ఉన్నాడు గది అంటే ఇంట్లో గది కాదు జైల్లో గది ఉంటుంది ఆ గదికి మూడు గోడలు ఉన్నాయి మనిషి బంధింపబడి ఉన్నాడు ఏమిటా మూడు గోడలను స్పేస్ అంటే దేశము దేశం అంటే తెలుగుదేశం భారతదేశం కాదు స్పేస్ అని అర్థం దేశము కాలము టైం తర్వాత కాజాలిటీ కారణకార్యభావం మూడు బంధములలో మనిషి ఉన్నాడు దీనికి రెండు ఉపాయాలు చెప్పారు ఈ బంధం నుంచి ఉపాయం ఎలా చెప్పారంటే కారణకార్యభావం నుంచి బయటపడడానికి రెండు ఉపాయాలు ఒకటి కారణకార్యభావం మిథ్య అని కంటిన్యూటీ మిథ్య కాలము మిథ్య కాబట్టి కారణకార్యభావము మిథ్య ఇది వివేక వివేకము జ్ఞానము అనే మార్గం జ్ఞానయోగము అంటారు భక్తి కదా ఏ విషయాన్ని భక్తి యోగంలో ఎవరైనా చెప్తారు భక్తి యోగంలో కూడా ఈ కారణకార్యాలను భక్తి యోగంలో ఏమని చెప్తారంటే అన్నిటికీ ఒకే కారణము కలదు అదేమిటంటే ఈశ్వరుడు మీకు నేను దృష్టాంతం మేఘం వర్షం పడిందనుకోండి వర్షం ఎందువల్ల పడింది మేఘం వల్ల పడింది మేఘం ఎందువల్ల వచ్చింది సముద్రం నుంచి వచ్చింది సముద్రంలో ఎందుకు వచ్చింది నీటి ఆవిరి వల్ల వచ్చింది నీటి ఆవిర ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడు ఎండ వల్ల వచ్చింది అని ఇలాగా కారణకార్యభావాలు వెతుకుతాడు వాడిని మిటీరాలజిస్ట్ అంటారు వాతావరణ శాఖ అధికారి వర్షం పడక ముందు చెప్పడు వర్షం పడుతున్నాను వర్షం పడ్డ తర్వాత వర్షం పడిందంటాడు వర్షం పడ్డ తర్వాత పడింది ఓసారి వార్తలు విట్లా తెలుగు వార్తలు విట్లా బయట హోల్వలి వర్షం వీడు వర్షం గురించి చెప్పడు వార్తల్లో కిటి ఈ వార్తలకి గెదిలో కూర్చొని చదువుతాడు కదా కిటికీలోంచి బయటకు చూసి ఇది హైదరాబాద్లో వర్షం పడును అని చెప్పొచ్చు కిటికీలోంచి బయటకు చూసి చెప్పచ్చండి ఇంటికోసం వాడు వాతావరణ శాఖ పెద్ద పెద్ద సైన్స్ అది ఏమక్కర్లా కిటికీ వద్ద చూసి చెప్ప వాతావరణము పొడిగా ఉండరు ఏమి పొడిగా ఉండరు మీరు బట్టలు బయట ఆరవేసుకోవచ్చును అట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ కాబట్టి అలా చెప్తాడు వాతావరణ శాఖ అధికారి భక్తుడు ఏమంటాడో తెలుసునండి భక్తుడు ఏమంటాడంటే వర్షము ఈశ్వరానుగ్రహం వల్ల కురిసింది అంటారు ఫైనల్ ఈశ్వరుడితోటి ముడి పెట్టుకుంటాడు అన్నిటికీ వర్షం ఈశ్వర అనుగ్రహం వల్ల కురిసింది జ్ఞాని ఏమంటాడో తెలిసిన బుద్ధుడు అన్నాడు ఆ మాట మీరు ఓపెన్ మైండ్తో వినాలి ఏమిటి ఇలా చెప్తున్నాడు అనుకుంటే ఏమీ లేదు ఓపెన్ మైండ్తో వినాలి బుద్ధుడు ఏమన్నాడంటే జలమే ఉన్నది తప్ప వర్షం అనేది ఏమీ లేదు అన్నాడు వర్షం అంటే ఏమిటి నీరే కదా ఆ నీరు ఎక్కడుంది మేఘంలో ఉన్న నీరు ఇప్పుడు ఎక్కడుంది నేల మీద ఉంది నేల అసలు మేఘంలోకి ఎక్కడి నుంచి వెళ్ళింది నేల మించే వెళ్ళింది నేల మించి మేఘంలోకి వెళ్ళి మేఘం నుంచి మళ్ళీ నేల మీదకి వచ్చి అలాగే అవుతోంది దాంట్లో నువ్వు వర్షం అలా కొత్త ఇష్యూ కనిపెట్టినట్టుగా చెప్తున్నావు తప్ప దథింగ్ లైక్ దాట్ అని భగవాన్ బుద్ధుడు వర్షం మిథ్యాన్ని కొట్టి తలసో ఇది జ్ఞాన మార్గము ఏ రకంగా చూసినా కారణ కార్యభావాన్ని అంగీకరించరు ఎందుకంటే కారణకార్యభావాన్ని మీరు అంగీకరిస్తే అనేక దోషాలు వస్తాయి దాంట్లో అది మాయచేతను కారణకార్యభావము అంటే మీరు సేవవుతారు తప్ప యథార్థమైన కారణకార్యభావాన్ని సాంఛులు వైశేషికులు నైయాయికులు వీళ్ళందరూ అంగీకరించారే దాన్ని కనుక అంగీకరించినట్లయితే అన్ని దోషాలే ఎన్ని దోషాలు ఉంటాయో చెప్పంటారా ఒకటి జగత్తుడు సత్యమవుతుంది రెండు కాలము సత్యమవుతుంది మూడు బంధము సత్యమవుతుంది బంధము సత్యమైతే ఇంకా మోక్షానికి అవకాశమే లేదు అనేక దోషాలు వస్తాయి ఎనివే అది ఒక చిన్న ఇంట్రడక్షను భాష్యం చుద్దము ఎత్ర అసం ఆత్మైవా భూతు పరమాథత ద్వైకాభావశ్రుత్యోక్త తమ్ ఆశ్రి ఆహా సో హేతోర్ధర్మాధర్మాదే ఆదిస్ కారణం దేహాదిసంఘా ఫలం ఎం వా తా ఆది కారణం హేతు ధర్మాధర్మాది ఫలస్ దేహాది సంఘాత్యంతవరకు వచ్చాం ఏం హేతుఫల ఇతరేతర కార్యకారణ ఆదిమత్వం బ్రువద్భివండి మీరు ఆలోచించండి మీరు చెప్పండి ఈ దేహము దేనివల్ల వచ్చింది కర్మ వల్ల వచ్చింది ఏమండి కాబట్టి దేహానికి కారణం ఏమిటి కర్మ ఆది అంటే కారణం అర్థం బిగినింగ్ అన్నా కాజ్ అన్నా ఒకటే ఓకే దేహానికి ఆది ఏమిటి కర్మ దేహానికి ఆది కర్మ కాబట్టి ఇప్పుడు దేహము సాది అయింది కర్మకి ఆది ఏమిటి దేహము కాబట్టి కర్మ సాది అయ్యి కాబట్టి మీరేమంటున్నారు కర్మ సాది దేహము సాది కర్మ సాధ్యయింది దేహం నుంచి పుట్టింది కదయా కాబట్టి కర్మ సాధయింది దేహం సాధెల్లా అయింది కర్మ నుంచి వచ్చింది కదా దేహం కాబట్టి దేహం సాధైంది మంచిది గాడ్ బ్లస్ యు చిరంజీవ చాలా చక్కగా చెప్పావు కదా ఓకే అదే నోటితో ఎవరు చెప్తున్నాడు బృహవద్భిరేవ ఇంతవరకు ఇంత చక్కగా చెప్పి అదే నోటితో అదే నోటితోని తెలుగు యూసేజ్ సంస్క్రిత్లో బృవద్భిరేవ అలా చెప్తున్నవాడే మళ్ళీ ఏమని చెప్తున్నాడో తెలుసునా హేతో ఫల అనాదిత్వం కథం అలా చెప్పి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఓకే ఈ దేహం కర్మ నుంచి వచ్చిందన్నావు ఆ కర్మ ఆ దేహం నుంచి వచ్చిందన్నావు ఆ దేహం ఎక్కడి నుంచి వచ్చింది అంతకు ముందు కర్మ ఆ కర్మ ఎక్కడి నుంచి వచ్చింది ఆ దేహం నుంచి అలా ఎంతవరకు వెళ్తావు అనాది ఏది అనాది దేహమా అవును దేహం అనాది లేదా కర్మయా కర్మ అనాది అరే ఓ వైపునేమో దేహము సాది కర్మ సాది అని చెప్పి మళ్ళీ ఇంకోవైపున దేహము అనాది కర్మ అనాది అంటాడు ఏమిటండి ఎలా గురుకుతుంది తర్వాత మీరు వెనక్కి నేను ఇంకో రకంగా మీకు ఛాలెంజ్ మీరు వెనక్కి వెళ్ళండి మిలియన్ జన్మలు వెళ్ళండి బిలియన్ జన్మలు వెళ్ళండి కెన్ యూ రీచ్ ఎ పాయింట్ వేర్ ద బాడీ ఈజ్ డెత్ without having karma as the cause. Can you reach a point? No. Can you reach a point where karma is there without the corresponding cause of the body? Can you have it? No. Then you can have one, one can have one, one can have another. You can have one? They can have one. You can have one. They can have one. They can have one. రండి స్వామీజీ రండి అది ఏదైనా ఒక చైరు ఒకటి వ్యవస్థ రండి లోపల ఉంది చైరు ఒకటి ఇక్కడ ఇక్కడ చైరు అక్కడ ఇచ్చారండి అక్కడ ఇచ్చారు ఆ చైర్లో కూర్చోండి స్వామీజీ కంఫర్టబుల్గా కూర్చోండి కొంచెం ఆ చైరు కొట్టుకోండి రైట్ ఏం కంఫర్టబుల్గా కూర్చున్నారా ఓకే స్వామి వాసుదేవానంద గారు స్వామి దయానంద సరస్వతి గారి శిష్యులు చాలా చిరకాలం నుంచి వారి శిష్యులు హృషికేశ్లో ఉంటారు హృషికేశ్ ఆశ్రమానికి వేర్థమిత్యర్థ కాబట్టి దేహము కర్మ సాది సాది అంటూనే మళ్ళీ దేహము కర్మ అనాది అనాది అనేటువంటి ప్రతిపాదన ఇది చాలా విరుద్ధమైనది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం ఇది దేహం ఎక్కడి నుంచి వచ్చిందండి కర్మను బట్టి వచ్చింది కర్మ ఎక్కడి నుంచి వచ్చిందండి మళ్ళీ దేహమే చేస్తుంది కర్మ అయితే మరి వెనక్కి వెళ్తే ఏమవుతుందండి అనాది దూడు బసం అన్నా అంటే తలకాయ ఊపినట్టుగా చిన్నప్పటి నుంచి వింటున్నాం తలకాయ ఊపుతున్నాం గౌడపాదాచార్యులు ఆదే పట్టుకున్నారు ఇక్కడ సమస్య ఏమిటంటే దేహము నేను అనేది భ్రాంతి అది అధ్యాస ఆ అధ్యాస సకల దుఃఖములకు హేతు కారణము ఆ విధంగా తీసుకోవాలి సో దేహముతోడి తాదాత్మ్యము ఉన్నంత ఈ సంసారము కొనసాగిపోతూ ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే గృహస్థులకి సంసారం ఉంటుంది సన్యాసులకు ఉండదు అనుకుంటారు ఈ గృహస్థుడు సన్యాసి పాయింట్ కాదు దే గృహస్థ సన్యాస కాదు పాయింట్ అక్కడ పాయింట్ ఈజ్ దేహముతో తాదాత్మ్యము ఉన్నదా లేదా అది పాయింట్ తర్వాత కొంతమంది ఏమనుకుంటారు మనం నగరంలో ఉంటే సంసారం అడవికి వెళ్ళిపోతే సంసార బంధ విముక్తి అనే పూర్వం వాళ్ళు అనుకునేవారు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు హృషికేశ్ సంసారం నుంచి విముక్తి ఋషికేశ్ వెళ్తే సంసారం నుంచి విముక్తి వస్తుందా రాదు ఇక్కడున్న సంసారం తీసేసి ఇంకో కొత్త రకం సంసారం పెడతారు ఒక ఆయన హైదరాబాద్లో ఉండేవారు జపన్ చేదరాబాద్లో జపన్ చేసుకునేవారు పొద్దున్నెలైతే హైదరాబాద్లో పొద్దున్నెలైతే జపం చేద్దాం అనుకుంటే ఆ మైకులో ఇంకా గోళ ప్రారంభమవుతుంది ఏదో పెద్ద గోళ ఇంగ్లీష్లో కెకాఫ్ అని అంటారు తెలుగులో యవనాలి అనగోణార్థమని అర్థం అలా ప్రారంభమవుతుంది అదంతా ఏమిటో ఒకడు వెంకటేశ్వర సుప్రభాతం ఉంటాడు ఈ లోపల మాస్క్ నుంచి ఏదో వస్తుంది ఇంకో హనుమాన్ చాలీసా ఇవేవో వస్తాయి విన్నవే అవే పాడేదు పాటే పాడుతూ ఉంటాయి అవి ఆ పూజ రెడ్ వచ్చి ఆడి చేసి ఆయన చూసుకుంటాడు ఇది సాగిస్తూ ఉంటుంది ఇదంతా మన కోసం ఆయనకు వినకూడదు ఆయన లోపల ప్రశాంతంగా ఆయన పని ఎందుకంటే ఆ మైక్ ఎక్కడో పైన ఆ గోపురం మీద అక్కడి నుంచి ఊళ్ళేవాళ్ళక ఊళ్ళో వాళ్ళకి రుప్రభాతం ఆయనకక్కర్లా ఆయన రుప్రభాతం కావాలందుకు ఆయన పనుల ఆయన ఉంటాడు సో ఈ రణగుణధ్వనిలో జపం సాగట్లేదు హృషికేశ్ వెళ్తే జపం సాగుతుంది అని ఆయన హృషికేశ్ వెళ్ళాడు హృషికేశ్ వెళ్తే అక్కడ ఈ గోళ గో ఈ ధ్వని బదులు ఇంకో అక్కడ కూడా రణగుణధ్వనే తెల్లవారు సామాజేప్పటికీ పక్కనుండే అవధూత బాడా నుంచో ఓ గోళ ప్రారంభం ఈ పక్కన ఉండేదాని నుంచి ఈ అక్కడ ఇదే గోళ అప్పుడు ఆయన హృషికేశ్లో కూడా మనకి జపం వర్కౌట్ కావటం లేదని ఉత్తరకాశీ వెళ్ళాడు ఇంకా పైకి ఉత్తర కాశీలో కూడా సేమ్ సమస్య ఇంకా అది కూడా పనికి రాదని ఆయన ఏం చేశాడంటే పైకి వెళ్ళాడు ఇంకా ఉత్తరకాశీ కంటే పైకి వెళ్ళాడు ఇంకా అక్కడ మనుషులు లేరు అక్కడ చెట్టు కింద కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే ఈ పైన కాకులు ఇవ్వించేది కావు కావు కావు కావులు ఒకటే గోల కొంతసేపు అక్కడ రాళ్ళు ఉంటాయి కదండి చెల్లి చిన్నవి పర్వతాలే కదా ఆ రాళ్లతో కాకులను తోలేసి మళ్ళీ కూర్చుని జపం చేసి ఆఖరికి మళ్ళీ కావు కావాలి వచ్చేసి మళ్ళీ తోలి ఆఖరికి జపం ఎక్కడ సాగదని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాడు ఆయన కాబట్టి సమస్య దేహ దేహ ఇది పూజ స్వామీజీ స్టోరీ ఇది నాది కాదు సమస్య దేహముతోటి తాతాత్మ్యం తప్ప ఈ గృహంలో ఉన్నాడా మనల్లో ఉన్నాడా అన్నది పాయింట్ కాదు కాబట్టి దేహంతో తాదాత్మ్యం ఉన్నంత వరకు మీకు సంసార బంధము దుఃఖము తప్పదు తర్వాత కర్మముందా శరీరం ఉందా అన్నది చెట్టు ముందా విత్తు ముందా అలాంటి ఆర్గ్యుమెంట్ అది అది వస్తోంది ఇప్పుడే ప్రారంభించాం మనం ఈ కర్మముందా శరీరం ఉందా అనే ఆర్గ్యుమెంట్ ఇప్పుడే ఆరంభమైంది దీని మీద ఇంకా కావాల్సినంత చర్చ ఉంది అక్కడ మనం ఆ విషయాలన్నీ కూడా చూద్దాము అండి ఇప్పుడు కర్మం ఉచీస్ ఫస్ట్ అన్నారనుకోండి ఉచిస్ ఫస్ట్ మీరు వెనక్కి వెళ్తారు ఎక్కడో చోట ఫస్ట్ కర్మ శరీరము ముందు అని చెప్పారనుకోండి అంటే వెరీ బిగినింగ్లో ఒక శరీరం ఉన్నది మొట్టమొదటి శరీరం దానికి ముందు కర్మ లేదు ఇంకా అక్కడే బిగిన్ ఆ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది పూర్వ కర్మ లేకుండగా ఆ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి కర్మ లేకుండగా ఫస్ట్ శరీరము వస్తే కర్మ లేకుండా ఇతర శరీరాలు మాత్రం ఎందుకు రావు అని ఒక సమస్య వస్తుంది శరీరం ఫస్ట్ కాదు కర్మ ఫస్ట్ అంటే వెరీ ఫస్ట్ కర్మ శరీరం లేకుండా ఫస్ట్ కర్మ ఎక్కడి నుంచి వస్తుందండి శరీరం లేకుండా కర్మ రావడం ఏమిటి కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ అంతా తప్పు నహి నిత్యస్యటస్థస్య ఆత్మన హేతుఫలాత్మత సంభవతి ఎందుకంటే ఆత్మ నిత్యము నిత్యము అంటే కాలాతీతము కాలము యొక్క బంధములో లేనిది కూటస్థము కూటస్థము అంటే నిర్వికారము అర్థం ఏ రకములైన వికారములు ఆత్మస్వరూపముందు ఉండవు ఏ రకమైన వికారం ఉండదండి ఇప్పుడు మీరు ఆలోచించండి నేను మీకు ఒక సూచన ఇస్తాను మీరు కళ్ళు మూసుకుని కూర్చుని ఇప్పుడు కాదు ఊరికి అసలు ముందు అర్థం చేసుకోండి వాళ్ళు నేను ఊరికే డెమనిస్ట్రేట్ చేస్తూ ఉంటాను వాళ్ళు మొసక్ నేను అహమస్మి నేను ఉన్నాను నేను ఉన్నాను ఉన్నా నేను అన్నా ఒకటే రెండికి తేడా అయ్యలేదు నేను కేవలము నేనే ఇంకా నేను పక్కన ఏది పెట్టకూడదు నేను అని ఉన్నా అని అని మీరు భావన చేస్తుంటే నేను రూపంగా నిలిచి ఉంటే ఆ నేను ఎందు మీకు లింగము కానీ అంటే పురుష స్త్రీ వర్ణము కానీ బ్రాహ్మణాక్షత్రియ అట్సెట్రా లేకపోతే ప్రాంతము కానీ ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ లేకపోతే మద్రాసు ఇత్యాది ప్రాంతము కానీ దేశము కానీ దేశము అంటే ఏమిటి డైమండ్ పాయింట్ సెంటరు లేకపోతే సికింద్రాబాదు లేకపోతే హైదరాబాదు అటువంటి దేశము కాలము కానీ అంటే ఉదయము సాయంకాలము అనే కాలము ఇవి ఏవైనా మీకు దాంట్లో అంతర్భాగంగా అనుభవానికి వస్తున్నాయా మీరు ఆలోచించి చూడండి వీటిలో ఏ ఒక్కటైనా ఆ నేను అనే సత్త ఎందు సత్త అంటే ఉనికి సత్త అంటే ఉనికి ఆ నేను అనే సత్తలో ఇవి ఏవైనా మీకు అనుభవానికి వస్తున్నాయా మీరు ఒకసారి నిటార్గా ఇలా కూర్చొని చేతులు రెండు ఇలా ఒడిలో పెట్టుకుని మెల్లగా కళ్ళు కళ్ళను చిన్నపిల్లల్లాగా అలా నొక్కి పెట్టేయకూడదు లైట్గా మూసి మూయాలి కళ్ళను కనురెప్పలని మెల్లగా నొక్కి పెట్టకుండా మూసి ఉంచాలి నడుము నిటారుగా ఉండాలి మనస్సులో సంకల్పాలన్నిటినీ కూడా విడిచిపెట్టేసి సంక ఆలోచించడం మానేయడమే అంతే ఎలాగా నడగకూడదు మీరు సంకల్పాలన్నిటినీ విడిచిపెట్టి నేను అయా అహమస్మి నేనుకి ఏది జోడించవద్దు కేవలము నేను రూపంగా నిలిచి ఉండడం ఇలా ఎంతసేపు అనే ప్రశ్న కూడా వేసుకోవద్దు మీరు మీరు జస్ట్ నేనుగా నిలిచి ఉండవద్దు అహమస్మి ఇది చాలా గొప్ప ధ్యానం అహమస్మి నెల్లగా కళ్ళులను తెరవాలి ఇప్పుడు దీన్ని ఐయామ్ మెడిటేషన్ అంటారు నేను ధ్యానం దీన్ని భగవాన్ రమణ మహర్షి నిసర్గదత్త మహారాజ్ వీరందరూ కూడా చాలా అధికంగా బోధిస్తూ మీరు ఇప్పుడు నేను అడుగుతా చెప్పండి నేనుగా నిలిచి ఉన్నప్పుడు ఆ నేనులో మీకు లింగ వివక్ష అనుభవానికి వచ్చిందా స్త్రీ పురుష వివక్ష దేశము అంటే నేను డైమండ్ పాయింట్లో ఉన్నాను ఇంటి దగ్గర ఉన్నాను అనుభవానికి వచ్చిందా లేదు కాలము పొద్దున్న సాయంకాలం ప్రాంతము దేశము అంటే నేషనాలిటీ ఐ మీన్ ఇండియన్ అలా ఐ మీన్ అమెరికన్ అలా అంటే అంటే అమెరికాలో పాఠం చెప్పేప్పుడు ఆ మాట కూడా యాడ్ చేస్తాం ఐ మీన్ ఇండియన్ అనే భావన కూడా దాంట్లో భాగంగా తర్వాత మతము ఆమె హిందూ ఆమె క్రిస్టియన్ అనేది దాంట్లో భాగంగా ఉంటుందా ఉండదు ఏది కూడా దాంట్లో భాగంగా ఉండదు ఈ వికారములు ఏవి తర్వాత నేను గృహస్థుడను నేను సన్యాసిని అనేది కూడా దాంట్లో భాగంగా ఉండదు తర్వాత నేను తండ్రిని తల్లిని కొడుకును కూతురును ఇలాంటివి కూడా దాంట్లో భాగంగా ఉండవు ఈ డెఫినెషన్స్ ఈ ఉపాధులు వీటన్నిటినీ ఉపాధులు అంటారు ఈ ఉపాధులు ఏవి కూడా ఆ నేను యొక్క మౌలిక స్వరూపంలో భాగం కావు ఆ నేను శుద్ధమైన ఆత్మ చైతన్యము అది నిర్వికారము తర్వాత నేనులో మీకు సుఖము దుఃఖము కూడా భాగం కావు కాబట్టి అటువంటి నిర్వికారము దాన్నే కూటస్థము అంటారు అటువంటి కూటస్థ ఆత్మ చైతన్యము కాలము నాకు అది హేతువు ఫలము అంటే నేను ఉన్నాను ఆత్మ అది కారణమని కానీ కార్యమని కానీ మీకు అనుభవానికి వస్తుందా రాదు దాని ఎందు అంటే ఆత్మ ఫలాదానికి హేతువు అనే అనేది లేదు దాని ఎందు ఫలత్వము అంటే ఈ ఆత్మ ఫలానాదాన్నించి పుట్టింది అనేది లేదు లేకపోతే ఆత్మయే జీవుడుగా పుట్టింది పరమాత్మయే జీవుడుగా పుట్టింది అనేది లేదు ఏ రకమైనటువంటి కార్యకారణ భావము దాంట్లో మనకి అనుభవానికి రాదు కాబట్టి కర్మ నుంచి శరీరం వచ్చింది అప్పుడు శరీరం అనాథెలా అవుతుంది సాదే అవుతుంది శరీరము నుంచి కర్మ వచ్చింది కర్మ ఆయన అనాది ఎలా అవుతుంది సాదే అవుతుంది ఇప్పుడు కొంచెం నేను ఎలా సాగతిస్తారు మీరు కొంచెం ఓపిక పట్టాలి సో ఇది ఎలాగంటే చాలా విచిత్రమైన ప్రతిపాదన కర్మ నుంచి శరీరం వచ్చిందన్నా శరీరం నుంచి కర్మ వచ్చింది లోకమంతా అదే చెప్పుకుంటారు దాని అందుకోసం నేను దాన్ని అంత గట్టిగా పట్టుకున్నాను నేను లోకమంతా ఇదే దృష్టితో ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కర్మ నుంచి శరీరం వచ్చిందంటాడు శరీరం నుంచి కర్మ వచ్చిందంటాడు ఆత్మ అకర్త భోక్త అని చెప్తారా మీకు కాబట్టి ఇది చాలా విచిత్రమైన ప్రతిపాదన ఇక్కడ నాలుగు వికల్పాలు ఉంటాయి ఫోర్ పాసిబిలిటీస్ ఒకటి కర్మణ శరీరం కర్మ నుంచి శరీరము రెండు శరీరాత్ కర్మ శరీరము నుండి కర్మ వచ్చింది మూడు రెండు ఏకకాలంలో వచ్చాయి కలిసి వచ్చే కర్మ శరీరము రెండు కలిసి వచ్చే ఏమండి అంటే రెండు సాధవుతాయి ఇది సాధే అది సాధే రెండు కలిసి వస్తాయి మూడు నాలుగు కర్మ అనాది దేహము అనాది రెండు అనాది నాలుగు పాసిబిలిటీస్ ఉంటాయి ఓకే దీంట్లో కర్మ నుంచి శరీరము కర్మ నుంచి శరీరము అంటే అంటే శరీరం లేదు కదా అక్కడ కర్మ నుంచి శరీరం ఎలా వస్తుందండి కర్మ నుంచి శరీరం కర్మ శరీరము కర్మ కర్మ శరీరముండి శరీరం నుంచి కర్మ రావాలి కదా కర్మే శరీరమే లేకుండా కర్మే లేదు అటు శరీరం లేకుండా కర్మ లేదు అలాంటిది శరీరము కర్మ నుండి వచ్చాను ఇది ఎలా ఉందంటే ఒక కుర్రాడు నాన్నగారితో కలిసి నడిచి వెళ్తున్నాడు నడిచి వెళ్తుంటే నాన్నగారు నా పెళ్ళి చాలా బాగా జరిగింది పెద్ద పెద్ద బ్యాండ్ మేళ వదిలిపెట్టారు పెద్ద ఊరేగింపు అయింది అది ఆయన ఏదో ఏదో ప్రసంగంలో ఉన్నాడు అన్నమాట అంటే కుర్రాటం అన్నాను ఎందుకు తీసుకెళ్ళలేదు నువ్వు ఆ పెళ్లికి అని అడుగుతుంట ఎలా కుదురుతుందండి వీడు ఉండద్దు అక్కడ కాబట్టి కర్మ నుంచి శరీరము వచ్చాను ఎక్కడి నుంచి వస్తుందండి శరీరం ఉంటే ఆ శరీరంతో కర్మ చేయాలి కదా శరీరం ఇంకా రాలేదు కర్మ నుంచి శరీరం ఎక్కడి నుంచి వస్తుంది ఏమంటే శరీరము నుంచి కర్మ అది అది ఇందాక ఇంతకుముందు చెప్పినట్టుగా శరీరము నుంచి కర్మ అంటే శరీరము ఎక్కడ అది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ముందు కాబట్టి అది కుదరదు రెండు కలిసి వచ్చాయంటే ఎక్కడి నుంచి వస్తాయి రెండు కలిపి ఏం నుంచి వచ్చాయి కర్మ కర్మ శరీరము కలిసి ఎక్కడి నుంచి వచ్చాయి మూడోది ఏదో ఉండాలి ఎక్కడి నుంచి వచ్చాయి లేదండి రెండూ అనాదే రెండు బిగినింగ్ లెస్సే రెండు బిగినింగ్ లెస్ అంటే ద అనాది ఆర్గ్యుమెంటు దట్ డజంట్ స్టాండ్ ఎందుకంటే దేర్ మస్ట్ బి సమ్ పాయింట్ వేర్ కర్మ అండ్ శరీరం ఆర్ తొగదర్ సో కాబట్టి బిగినింగ్లెస్ అనే ఆర్గ్యుమెంట్ ఎక్కడో టోటల్ స్టార్టింగ్ పాయింట్ ఉండాలి కదా కాబట్టి మనం చూసినటువంటి విధంగా అసలు మొత్తానికి కార్యకారణ భావాన్నే కొట్టి పారేస్తాము తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉన్నది ఇప్పుడు మీరు మీరు దేశం తీసుకోండి దేశం తీసుకుని ఇక్కడ నుండి అక్కడకు అని చెప్తే మీరు అర్థం చేసుకోగలుగుతారు ఇక్కడ అక్కడ అర్థం చేసుకోగలుగుతారు చదండి అలా కాకుండా ఈ దేశము ఇలా ముందుకు సాగుతూనే ఉంటుంది తూర్పు దిక్కు తూర్పు దిక్కు ఎక్కడ అంతమవుతుంది అనంతము అనంతము అంటే మీకు అర్థమైంది తూర్పు దిక్కు మీరు భావన చేస్తూ చూడండి తూర్పు దిక్కు అనంతము తూర్పు దిక్కు అంటే విశాఖపట్నం వరకు తూర్పు అంటే మీరు భావన చేయగలుగుతారు విశాఖపట్నం దాటి బంగాళాఖాతం దాటి రంగూన్ వరకు తూర్పు భావన చేయగలుగుతారు జపాన్ వరకు తూర్పు భావన చేయగలుగుతారు అనంతము వరకు తూర్పు ఏ భావన చేయండి చూస్తాను మీకేమర్థమైంది ఏమర్థం కాలేదు కానీ అనంతం వరకు తూర్పు అనంతం వరకు ఉంది తెలిసిందంటే తెలిసిందంత అలూపుతాను కాబట్టి ఈ అనంతము అనే మాట ఉడికే అండమే తప్ప మనకి తెలిసేదేమీ లేదు దాంట్లో అనాది కూడా అనాది ఇప్పుడు మీకు వెయ్యి సంవత్సరాల క్రితము కొంత భావన చేయగలుగుతారు పదివేల ఏళ్ళ కిరతము ఏదో కింద పడి ఇంకొంచెం ఊహ చేయగలుగుతారు కోటి సంవత్సరాల కిరతము అంటే మీకేమర్థమైందండి కెన్ యూ ఇమాజిన్ ఎనీథింగ్ కోటి సంవత్సరాల క్రితం మీరు ఊహ చేయలేరే అలాంటిది అన అనాది ఆదే లేదు ఎలాగ అర్థం చేసుకుంటారు కాబట్టి వాస్తవంలో మీరు అనాది అనంతము మీరు అర్థం చేసుకోలేరు మనస్సుతో భావన చేయలేరు కానీ మీరు ఇంకో పని చేయొచ్చు అదేమిటో తెలుసినా మీరు మనస్సులో సంకల్పాలన్నిటినీ విడిచిపెట్టేసి సంకల్పరహిత స్థితిలో నిలిచి అక్కడ కాలము ఉండదు టైమ్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే కాలము అనేది సంకల్పంలో అంతర్గతమై ఉంటుంది సంకల్పం ఉంటేనే కాలం ఉంటుంది సంకల్పమే లేకపోతే సంకల్పము అంటే ఆలోచన ఒక థాట్ని సంకల్పము అంటారు కాబట్టి సంకల్పం అనేదే లేని స్థితిలో కాలాతీతమైనటువంటి ఆ చైతన్యంలో మీరు నిలిచి ఉంటారు కాలాతీతమైన చైతన్యంలో మీరు నిలిచి ఉంటారు ఆ పని మీరు ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కాలమునకు ఆత్మ చైతన్య రూపంగా మీరు నిలిచి ఉండగలుగుతారు ఆ చేయొచ్చు అంతే గాని ఆ పని చేయడం మానేసి మనస్సుతో కుస్తి పట్టి కాలమునకు కాలము అనాది ఏం తెలిసినట్టు కాలము అనంతము ఏం తెలిసినట్టు ఏమీ తెలియదు కాబట్టి ఈ అనాది అనంతము అనేటువంటి పదములు ఇవి ఉదయ ఇవి అవి ఉరికాయ ప్రయోగించడమే తప్ప అవి అర్థమై ప్రయోగించేవి కావు తర్వాత కారణకార్యభావం గురించి మాట్లాడుతున్నాం కారణకార్యభావం గురించి కూడా ఇప్పుడు కారణము కార్యము మళ్ళీ పాజిబిలిటీస్ ఉంటాయి సత్తు నుండి సత్తు పుట్టెను ఓకే ఒక పాజిబిలిటీ రెండవ పాజిబిలిటీ అసత్తు నుంచి సత్తు పుట్టెను మూడవ పాసిబిలిటీ సత్తు నుంచి అసత్తు పుట్టెను నాలుగవది అసత్తు నుండి అసత్తు పుట్టాను ఏమండి నాలుగు పాసిబిలిటీస్ నాలుగు వికల్పములు మీరు చూడండి సత్తు నుంచి సత్తు పుట్టిన ఉన్నప్పుడు కారణరూపమైన సత్తుకి కార్యరూపమైన సత్తుకి తేడా ఏమిటి అది సత్తే ఇది సత్తే తేడా ఏముంది కాబట్టి పుట్టుక అన్నది సంభవము కాదు ఏమండి వాస్తవానికి మీరు ఏం చేస్తారంటే సత్తు నుంచి సత్తు పుట్టింది అన్నప్పుడు ఆ సత్తుకి ఈ వస్తు రూపంగా తేడా లేదు కానీ ఆ సత్తు ముందటిది ఈ సత్తు తరువాతిది అని దాని మీద కాలాన్ని ఆరోపించి ఆ విధంగా మీరు కారణకార్యభావాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కాలము బట్టి కారణకార్యభావము భాషించాలి తప్పిస్తే సత్తు నుంచి సత్తు వచ్చిన సందర్భంలో కారణకార్యభావము ఇంకే విధంగానూ పొసగదు అసత్తు నుంచి సత్తు వచ్చాను అని మీరు అన్నారనుకోండి అంటే నేను ఇందాక చెప్పాను చూడండి ఆ అమ్మగారు ఉన్నారు ఆమెకు పిల్లలు లేరు ఏమండి ఆమె కొడుకు బిఎస్సీ చదివాడు అదేమిటి ఈ ఈ శ్లోకం విన్నారా ఎప్పుడైనా ఏషవంధ్యాసుతో యాతి సో యేష కపుష్పకృత శేఖర మృగతృష్ణాంభసి స్నాత శృంగ ధనుర్ధర అని ఒక శ్లోకం అవుతుంది ఇదిగో ఈ వంధ్యాపుత్రుడు వెళ్ళుతున్నాడు వంధ్యాపుత్రుడు అంటే ఎవరు ఊరు సోమలింగం వంధ్యాపుత్రుడు అంటే సోమలింగం సోమలింగం అంటే తెలుసు కదా ఇది తెలుసు సోమలింగం అవుతాయి అంతే ఇక్కడ ఆవిడ గర్భవతి కాలేదు ప్రసవము కాలేదు ఏమీ కాలేదు అయినా కూడా ఒక కొడుకు ఒక మా పుత్రుడు కల్పిత పుత్రుడు వాడిని సోమలింగము కాబట్టి యేషాసుతో అతి ఇదిగో సోమలింగం వెళ్తున్నాడండి ఏమిటి స్నానమది చేసి చక్కగా అలంకారం చేసుకున్నాడే ఎక్కడ స్నానం చేశాడు అంటే మీకు తెలీదా ఆ మృగతృష్ణం ఉన్నది కదా ఎండమావి ఉన్నది కదా ఎండమావిలో స్నానం చేసి వదులుతున్నాడు చక్కగా అలంకారం చేసుకున్నాడు పుష్పాలతోటి ఈ పుష్పాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు తెలీదా ఆకాశం నుంచి కోసుకున్న పుష్పాలతోటి అలంకరించుకున్నాడు పుష్పకృత శేఖర దాన్ని నా చేతిలో ధనుస్సు పట్టుకుని వెళ్తున్నాడు ఈ ధనుస్సు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు అంటే కుందేటి కొమ్ముతో తయారు చేసిన ధనుస్సు పట్టుకుని వెళ్తున్నాడు అసత్తు నుంచి సత్తు పుట్టడం అంటే ఏ విధంగా ఉంటుంది కాబట్టి సత్తు నుంచి అసత్తు పుట్టాను సత్తు అంటే ఉన్నది దాని నుండి అసత్తు పుట్టాను అంటే లేనిది పుట్టాను లేనిది పుట్టాను అంటే ఏం పుట్టినట్టు ఏమీ పుట్టలేదు కదండి ఏమీ పుట్టలేదు లేనిది పుట్టేలో అంటే ఏమీ పుట్టలేదు మాకు చిన్నప్పుడు రెండు దృష్టాంతాలు ఉండేవి నాకు గుర్తు రావట్లేదు చిన్నప్పుడు స్నాక్స్ కావాలంటే అట్టి తిల్లాలికి ఎదేలా పెట్టమంటే వాళ్ళు ఎవరైవారంటే ఏదో ఐటెం చెప్పేవారు కాయిలో అంటే తినేది తినేది తినేది నాకు కావాలి పెట్టు అని వెళ్ళి అడిగితే వడతప్పాలు పెట్ట వడతప్పాలు తినాలి ఇవ్వాలి పెడతాను తినేది మడతప్పాలంటే నేను అడిగాను ఎవరు మడతప్పాలు ఏమి పెట్టండి అయితే పెట్టండి తింటాను నేను అంటే వెదమొహం మడతప్పాలంటూ ఏమి ఉండవు తినడానికి ఏమీ లేదు అని అర్థమే సత్తు నుంచి అసత్తు పుట్టిందంటే ఏమీ లేనిది తిను ఏ లేనిది ఏం తింటాడు అలాగే నాకు నలుచుకుంటుకు పచ్చడి వెయ్యి అంటే నడుము వెళ్ళి నలుచుకో అని చెప్పిన ఏమీ లేదు నలుచుకోవడానికి అని అభిప్రాయం కాబట్టి సత్తు నుంచి అసత్తు పుట్టదు అలాగే అసత్ నుంచి అసత్ లేనిదాని నుండి లేనిది పుట్టవని ఏం పుడుతుంది ఏం పుడుతుంది కాబట్టి కారణకార్యభావమే పోసాగదు అయితే మరి కారణకార్యభావాన్ని కొట్టిపారేస్తే టైముని కొట్టిపారేస్తే ఇంక ఏం మిగిలిందండి ఎత్రత్వస్య సర్వం ఆత్మైల్వాభూత్ అని ముందే చెప్పుకున్న విధంగా సర్వము ఆత్మస్వరూపంగా మిగిలి ఉంటుంది అజాద్వ శ్లోకమంది కదా తర్వాత శ్లోకం హేతోరాదిస్ఫలం ఎదిర్హేతుస్ఫల జన్మ భవేషాజన్మ పితుర్యాం వాదినా ఈ వాదులు ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారంటే హేతో ఆది ఫలం హేతు అంటే కర్మ కర్మకు ఆది అంటే కారణము ఫలం అంటే దేహము హేతు అంటే కర్మ కర్మ అంటే ధర్మాధర్మాది ధర్మాధర్మాది కర్మ అంటే సాధారణంగా కర్మ కర్మ వల్ల శరీరం శరీరం వల్ల కర్మ మళ్ళీ కర్మ వల్ల శరీరం అని ఈ విధంగా పుట్టుక మరణము ఇదంతా మనం వ్యాఖ్యానం చేస్తూ అది ఒక చిన్నతనంలో ఒక మోడల్ కింద చెప్పారు మంచి పనులు మన చేత చేయించడం తప్ప అంతకుమించి అదే సత్యం అనే మాత్రం అనుకోకూడదు అందుకోసం దాన్ని చాలా సీరియస్గా దాన్ని ఖండించుకుంటూ పోతున్నారు ఇప్పుడు హేతో ఫలం ఆది కా అంటే కర్మ కదా ధర్మాధర్మాది కర్మకు కారణము దేహము ఓకే ధర్మాధర్మాది కర్మకు కారణము దేహము మరి దేహమునకు కారణం ఏమిటండి అందాము ఫలస్య దేహమునకు కూడా హే ఆది కారణము హేతు ధర్మాధర్మాది కర్మ ధర్మాది కర్మ అని చెప్తున్నాడు అనికేదా చెప్తున్నాడు ఓకే వీడు చెప్పేది ఎలా ఉందంటే తాం ఈ వాదులకు జన్మ పుట్టుక తథా భవేత్ ఆ కలుగును ఏ విధంగా కలుగుతుంది యథా ఏ విధముగానైతే పుత్రాత్ పుత్రుని వలన పితు తండ్రి యొక్క జన్మ పుట్టుకయో తండ్రి నుండి తండ్రి నుండి కొడుకు పుట్టడం కాదు కొడుకు నుంచి తండ్రి పుట్టాడు అంటే ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో నువ్వు చెప్పేది కూడా అలాగే ఉంది ఎలాగా అలా ఎలా ఉందండి ఓకే చెప్తా నేను కర్మ దేహము రెండు ఉన్నాయి కదా కర్మ దేహములో ఇప్పుడు నువ్వు చెప్పు దేహము దేని నుంచి పుట్టెను కర్మ నుంచి పుట్టెను ఓకే వెరీ నైస్ ఓకే మీరు అక్కడ అక్కడే స్థిరంగా నిలబడి ఉండాలి మళ్ళీ ఇటు అటు తట్టపడతాయి సుమా సో దేహము దేని నుండి పుట్టెను కర్మ నుండి పుట్టను ఓకే కర్మ దేని నుండి పుట్టెను పుత్రా జన్మ పితురు యథ అయిందా లేదా అరే ఇప్పుడు దేహము కర్మ నుండి పుట్టెను అని మీరు అన్నప్పుడు దేహము కొడుకు అయింది కర్మ తండ్రి అయింది అవునండి మరి కర్మ దేని నుండి పుట్టెను అంటే దేహము నుంచి పుట్టెను మళ్ళీ ఈ ఈ తండ్రి వచ్చి కొడుకు నుంచి పుట్టినట్టే అయింది కదా కాదండి ఇంకో కొడుకు వస్తాం దాని దగ్గరికి వస్తావు వీళ్ళు కవర్ దాటి వీరి తగ్గాలు పడద్దు కాబట్టి పుత్రాజన్మ పితుర్యత ఈ రకంగా ఈ చక్రంలో పెట్టేసి ఈ చక్రంలో తిప్పేస్తూ ఉండడం మనిషిని వీడి బ్రతుకంతా ఈ చక్రంలో తిరుగుతూ ఉంటాడు మరణిస్తాడు మరణించి ఇంకో తోట పుడతాడు వీడి వీడి సిద్ధాంతమే కదా మరణించిన మళ్ళీ పుడతాడు కదా మళ్ళీ ఆ చక్రంలో అక్కడ తిరుగుతూ ఉంటాడు ఎక్కడికక్కడ చక్రంలో తిరుగుతూ ఉండడమే పని వీడికి వీడి కూడా ఈ జన్మ కర్మ దేహము దేహము కర్మ దేహము దేహము నేను కొంచెం మోమాటం లేకుండా ఒక ప్రశ్న అడుగుతాను మీరు ఏమనుకోరు కదా వల్ల వచ్చిన చెప్తే మరి మీరు ఏదైనా అనుకుంటే ఓకే మీలో మీరు ఫ్రాంక్గా చెప్పండి జాతకాలు చూడడం మీలో మీరు బాగా గుర్తు చేసుకుని ఎప్పుడు ప్రారంభించారో చెప్పండి అది ఎప్పుడు ఓ ఇరవై ఏళ్ళు అయిందా ఓ ఇరవై ఏళ్ళ క్రితం ప్రారంభించారా ప్రారంభించారు ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నారా పోలేండి చూస్తున్న వాళ్ళు చూస్తున్నారు కదా చూస్తున్న వాళ్ళు చూస్తున్నారు ఏవైనా ఒక నిర్ణయం నిష్కర్ష తేలిందా మీకేమైనా పోనీ ఒక నిర్ణయం